కీర్తన సంఖ్య డెబ్బై నాలుగు ఎవడో కాని ఎరగరాదు కడుదవ్వులనే ఉండు తలపులో నుండు ఎడయవు తన రెక్క లెగసిపోలేడు కడుదాగుగాని దొంగయుగాడు వడి కిందువడును శవకుడునుగాడు వెడగు గోళ్ళు వెంచు విటుడునుగాడు మిగులా పొట్టివాడు మింటికి ని జగడాలు తపసి వేషములును మగువకై పోరాడు మరి విరక్తుడు తగు కాపు పనులు ఎంతయు తెల్లదనము తరుణుల తగిలిపై కొనడు తురగముదోలు రౌతునుగాడు తిరువేంకటాద్రిపై తిరుగునెప్పుడును పరమూర్తి ఐ పరగుయీ గనుడు